నచిరాత్ ఆలస్యం చేయను అంటున్నాడు నచిరాత్ కింతర్హి అంటే ఆలస్యం చేయను అంటున్నావు మరి ఎలాగా మరి ఎలా ఉద్ధరిస్తావు నువ్వు క్షిప్రమేవా చాలా తొందరగానే ఉద్ధరిస్తాను హే పార్థ అంటే ఓ అర్జున చెప్పాను ముందు కూడా అయినా ఇంకోసారి అంటాను ఎవరన్నా కొన్ని కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒకసారి చెప్పినట్టు ఉంటుంది విన్నవాళ్ళకి గుర్తు అయినట్టు ఉంటుంది వార్థ అంటే వృథాయా పుత్ర వృథ అంటే కుంతి శ్రీకృష్ణునికి అత్తయ్య మేనత్త అంటే శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు ఆయన యొక్క చెల్లెలు వృథ చెల్లెలో అక్కో మొత్తాన్ని వాటెవర్ ఈ బంధుత్వాలు నాకు బాగా గుర్తుండవు అయినా కూడా సాహసించి చెప్తున్నాను మీకు కరెక్టే అయ్యి ఉంటుంది తప్పైతే దిద్దుకుంటా సో ఆ బా మేనత్త వృథ ఆవిడ కొడుకు అంటే బావ అవుతాడు కొంతమంది మేనభావ అని కూడా అంటారు మేనత్త మేన అనే పదం బావ కూడా పెడతాడు సో మేనభావం అవుతాడు కాబట్టి ఓ బావ అని పిలిచినట్టు ఏమంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చేసే ఉపదేశము ఆత్మజ్ఞానం కదా ఆత్మస్వరూపాన్ని గురించి సర్వోత్కృష్టమైన భక్తి మార్గాన్ని ఆయన చెప్తున్నాడు భక్తి యోగము ఈ భావ మేనత్త కొడక మేనభావ ఈ ఏమిటండి ఈ బంధుత్వాలు ఏమిటండి ఇప్పుడు ఈయన పిలిచింది ఆ బంధుత్వాన్ని బట్టి మమత అంటారు బంధుత్వం అంటే మమకారమేగా ఈ ప్రేమగా పిలుస్తున్నమాట వాస్తవం ఈ ప్రేమకి మూలంలో మమత ఉన్నదా అంటే మమతామూలకమైన ప్రేమగా లేక ఈ ప్రేమకి మూలంలో జ్ఞానమునందలి నిష్ట ఉన్నదా అనే ప్రశ్న అంటే శ్రీకృష్ణుడు ప్రేమగా పిలిచింది వాడు మేనభావ మన బంధువు మనవాడు అని కాదు అది మమతామూలకమైనటువంటి సంబోధన కాదు అది కేవలము అర్జునికి అర్జునునకు గల జిజ్ఞాస ఆ జ్ఞానమును పొందాలనే ఆకాంక్ష ఏది కలదో దానిని చూసి కలిగినటువంటి ప్రేమ అది ఆచార్యునకు శిష్యునిపై కలిగే ప్రేమ ఉంటుందే ఆ ప్రేమ తప్ప జ్ఞానపూర్వకమైన జ్ఞానమూలకమైన ప్రేమ తప్ప మమతామూలకమైన ప్రేమ కాదు అంటే పార్థ వర్జున మయీ ఆవేశితచేత సాం మయి విశ్వరూపే అది నాయందు ప్రవేశపెట్టబడిన మనస్సు కదా నాయందుంటే అర్థమ విశ్వరూపే అంటే ఏదో ఒక రూపాన్ని ఒక ప్రతిమని ఒక చిత్రాన్ని మీరు ఫిక్స్ చేసి అక్కడే మనస్సును ప్రవేశపెట్టాను అన్నట్లయితే మీరు అలా చేయొచ్చు అది కేవలము ప్రాథమికమైన మెట్టు అవుతుంది తప్ప అది అల్టిమేట్ అవ్వదు అల్టిమేట్ అవ్వాలంటే నేను ఇందాక మీకు మనం సర్వం కల్మిదం బ్రహ్మ మయి అంటే విశ్వరూపే మేనత్త కొడుకు మేనమావ కొడుకు అలా కాదు లేకపోతే దేవకీ వసుదేవుల కొడుకు అని అలా పరిచ్ఛిన్నమైన బంధుత్వపూర్వకమైన ఫోకస్ కాదు విశ్వరూపే జగద్ూపంగా ప్ర ప్రకటమై ఉన్న ఆ ఇది ఈ మనస్సును ప్రవేశపెట్టితా అంటే వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టు ఆ సామెతలాగా ఎలాగా అక్కడే అక్కడే ఉంటుంది అక్కడే మీరు చూస్తారు అక్కడ ఆ చూపే సంసారం ఆ చూపే విముక్తి నెక్లెస్ అంటే సంసారం బంగారము అంటే విముక్తి వెరీ సింపుల్ నెక్లెస్ అంటే సంసారం బంగారము అంటే విముక్తి ఎందుకంటే బంగారం అయితే అయితే పెట్టుకోవాలి మొదలు కూడా పెట్టుకుంటారు ఈ రోజుల్లో ఏదో చైనా ఏదో పెరుగుతాయి ఆ వాళ్ళే కనక్కర్లా ఇంత దృష్టాంతం అలా చెప్తున్నాను నెక్లెస్ అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే దాని ఎందుకు రాగము ఉంటుంది అది నచ్చకపోతే ద్వేషం ఉంటుంది అప్పుడే రాగద్వేషాలు వస్తున్నాయి బంగారం అనుకోండి బంగారం ఏం పెట్టుకుంటారు బంగారం పెట్టుకోరు నెట్లెస్ పెట్టుకుంటారు బంగారం పెట్టుకుంటారు అంటే సరే ఇంత ముద్ద బంగారం ఇస్తాను ఎలా పెట్టుకుంటే పెట్టుకోవాలి అలా పెట్టుకోరు అది ఉరికే ఎక్కడో బ్యాంకులోనో ఎక్కడో పడేసి పట్టే పెట్టాలి దానికేం ఉపయోగం లేదు బంగారం ఇచ్చేసి బంగారం బాండ్లు తెచ్చుకుంటే ఫైవ్ పర్సెంట్ అప్రిషియేషన్ అయినా ఉంటుంది ఈ ఇచ్చి బంగారం వల్ల ఏమీ ఉపయోగం డేంజర్ కూడా మీ దగ్గర ఎంత బంగారం ఉందని తెలిస్తే అందరు చూ చూపు మీ మీదే ఉంటుంది వాళ్ళు దీనికి పై వాళ్ళు వచ్చి వాళ్ళు హింస చేసి ఆ బంగారాన్ని పట్టుకుంటారు లేదండి ఉండేవాళ్ళకి తెలియకుండా మేము జాగ్రత్తగా ముద్ద దాచుకుంటామంటే ఉత్రాదపి ధన భాజ్యాం భీతిహీ సర్వత్రేష విహిత రీతిహిత ఈ దగ్గర ఇంత బంగారం ఉందని కొడుకులకి తెలుస్తుంది నలుగురు కొడుకులు ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది ఇంకా చూసుకోండి తమాషా ఒక కోడలు అంటుంది భర్తతో ఏమంటే మీ నాన్న దగ్గర ఇంత మొడ్డు ఉన్నది కదా ఏం చేసుకుంటాడైనా మనకి ఇవ్వచ్చు కదా అంటే ఊరుకో అలాంటివి మనం అడగకూడదు అంటే ఎందుకు అడగకూడదు అని ద స్టోరీ బిజెన్స్ కాబట్టి బంగారము అని మీరు చూస్తే మీకు అది అది ఆ చూపు బంధం విముక్తి కలిగిపోతుంది అసలు బంధం కలగదు నెక్లెస్ అని చూస్తే బంధము అలాగే ఇది విశ్వము వివిధం స్వయతే అంటే విశ్వం అనేకము నానాత్మ విశిష్టమైనది అంటే వెంటనే దీంట్లో కొన్ని ప్రతికూలము కొన్ని అనుకూలము ఇవి మనకు అనుకూలము ఇవి మనకి ప్రతికూలము అనేకం ఉన్నప్పుడు ఏమన్నా అనేకం ఉన్నాయండి అనేకం ఉంటే తర్వాత ఏమిటవుతుందండి ఎప్పుడైనా ఆలోచించారా మీరు అనేకం ఉన్నాయి తర్వాత ఏమిటవుతుంది ఇవి మనకు అనుకూలము ఇవి మనకి ప్రతికూలము అవుతుంది తర్వాత కెనాట్ స్టాప్ ఇట్ ఇది న్యాచురల్ కాన్సిక్వెన్స్ అనేకం ఉన్నప్పుడు ఇది మనకు అనుకూలమో ఇది మనకి ప్రతికూలమో ఇప్పుడు కూర్చోవాలి రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చోవాలి నాలుగు బెంచీలు ఉన్నాయి అన్నీ ఖాళీగానే ఉన్నాయి నాలుగు బెంచీలు ఖాళీగా ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేస్తారు మనకి ఏది అనుకూలంగా చూసుకుని కూర్చుంటారు మిగతా మూడు బెంచీలను వేస్తారు నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉన్నాయి మీకు పండు కావాలి అప్పుడు ఎలా తీసుకుంటారు ఏదో పండు తీసుకుంటారా ఏదో పండు తీసుకోరు వాటిని చూసి ఇది మనకు అనుకూలము మిగతావి మనకు అనుకూలము కాదు అని డివైడ్ చేసి అప్పుడు తీసుకుంటాం కాబట్టి అనేకము అనగానే ఇమీడియట్లీ ఫాలోస్ అనుకూలము ప్రతికూలము ఇమీడియట్లీ ఫాలోస్ రాగము ద్వేషము అనుకూలమునందు రాగము ప్రతికూలమునందు ద్వేషము ఇమీడియట్లీ ఫాలోస్ కర్మ రాగద్వేష ప్రేరితమైన కర్మ అంటే రాజస కర్మ అయిపోతుంది ఇమీడియట్లీ ఫాలోస్ బంధ కర్మబంధ కర్మవాసన ఫల వాసన బంధము సంసార బంధం వచ్చేస్తుంది కాబట్టి విశ్వం అనే కన్ అనే చూపు మనం చూసే చూపు దానిలో బంధించే లక్షణము స్వతహాగా ఉంది దాంట్లో అలా కాకుండా ఇది విశ్వం అనేకంగా కనపడుతోందే కానీ వాస్తవంగా అనేకం కాదన్నది ఆ విశ్వం రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు జగదేవ హరి హరిదేవ జగత్ ఈశ్వరుడు ఉన్నాడు అది కష్టమా అలాగా అలాగా మనం మనం అలాగ ప్రిటెండ్ చేయాలా అలా నటించాలా అంతా ఈశ్వరుడే ఉన్నాడు అని నటించాలా అలా నటించాలా ఇప్పుడు నాటకం ఉంటుంది నాటకంలో నటుడు ఉంటాడు ఆ సీన్ ఏమిటంటే రాత్రి మేఘావృతమై ఉంటుంది ఆకాశం అప్పుడు వెళ్తూ ఉంటాడు మీరు నటుడు నటుడు కావచ్చు నటి కావచ్చు నటుడు అనుకోండి అది సీన్ ఆ సీన్ స్టేజ్ మీద ఎలా తీసుకొస్తారు లైట్స్ డిమ్ చేస్తారు మొత్తం అంతా ఆటిస్తే అహేం సీనియో కలకూడదు కాబట్టి డిమ్ చేస్తారు వెనకాల మేఘావృతమైన ఆకాశమున్న తెర ఒకటి దింపుతారు ఇలాంటి తెరలు ఉంటాయి కదా వెనకాల నేపథ్యము అని ఆ తెరలాడు వెనకాల అక్కడ మేఘములు ఆకాశము ఉంటాయి ఆ తెర మీద ఉంటాయి లైట్స్ డించేస్తాయి వీరిలా కొంత దూరం నడిచి ఆహా అని మొదలు పెడతారు చారుదత్తుడు ఈరోజు ఈ ఆకాశము మేఘావృతమై ఉన్నది కదా ఆ మేఘములను చూడు ఏనుగుల గుంపు పర్వతాన్ని ఢీకుంటున్నట్టుగా ముందుకు సాగుతున్నాయి అంటూ ఏదో అంటాడు ఆ మేఘాలను చూసి అక్కడ వాడు ఏం చేస్తున్నాడు అంటారు నటిస్తున్నాడు ఈజ్ యాక్టింగ్ ఇట్ అవుట్ అంటే మేఘాలు లేవు ఏమీ లేదు ఈజ్ యాక్టింగ్ ఇట్ అవుట్ సో అలా చేయాలా ఇప్పుడు మనం ఓహో ఈశ్వరుడు ఇలా ఈ గోడవంగా ఉన్నాడన్నమాట అని అలాగే నటించాలంటారా యూ నిడ్ నాట్ క్రిట దట్ ఈస్ ది ట్రూత్ మీరు తెలుసుకోవడమే ఆలస్యం ఆ ఈశ్వర పరిభాషని కొంచెం శోధన చేయాల్సి ఉంటుంది మీరు ఈశ్వరుడు అనగానే వాడు ఎవడో మీ మేనత్త కొడుకో మేనమావ కొడుకో అన్నట్టుగా మీరు ఆలోచిస్తే అక్కడ గుర్తుంది అంటే మీకు బాగా తెలుసున్నవాడు చిన్నప్పటి నుంచి బాగా తెలుసున్నవాడని నా అభిప్రాయం అలా ఆలోచించకూడదు ఈ ఒక ఆయన నాతోటి ఉన్నారు కాబట్టి విష్ణువు మీకు తెలుసు అంటే విష్ణువు తెలియకపోవడం ఏంటండి నేను నలభై ఏళ్ల నుంచి జరుగుతున్న విష్ణు వైకుంఠంలో ఉంటాడు మా దేవాలయంలో కూడా ఉన్నాడు ఆ మధ్య నాయకుడు వైకుంఠం మీద విరక్తి పెట్టేసి మా ఊరు వచ్చాడు అది చెప్పాడు శ్రీ వైకుంఠ విరక్తాయా అలా ఇదో చెప్పాడు ఇప్పుడు నేనేం చెప్తున్నాను సో ఆ పరిభాష మీరు ఈశ్వరుడు అనే పరిభాషని ఆ రకంగా ఫిక్స్ చేసేటట్టుగా ఉంటే అలా ఫిక్స్ చేసి కూర్చుంటే అప్పుడు ఈ జగత్తంతా ఈశ్వరుడే అంటే ఏమిటో అలా అని చెప్పాడు అనే సందర్భంగా లేదని అనిపిస్తుంది అప్పుడు విశ్వరూపం అంటే ఏం చేయాల్సి ఉంటుంది మీకోసం ఒక చిత్రమైన ఓ బొమ్మ ఒకటి తయారు చేయాలి మొన్న అమ్మాయి అడిగింది నాకు స్వామి కాకినాడ రాయుడు సత్సంగం వీళ్ళందరూ ఇరవై ముప్పై మంది కూడా ఏదో ప్రశ్నలు అడుగుతారంటే ముందు నాకు అన్నారు కావండి వీళ్ళందరి ప్రశ్నల తర్వాత ఈ చిన్నపిల్ల ఓ ప్రశ్న అడగాలని మిమ్మల్ని తహతహలాడిపోతుంది మీరు చెప్పేస్తే వెళ్ళిపోతున్నారు నా గుండెల్లో రాయిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలు ప్రశ్నలు పెద్దవాళ్ళ ప్రశ్నలు నేను దాటేస్తా కానీ ఈ చిన్నపిల్లల ప్రశ్నలు దాటడం కష్టం అయినా ఇంకా తప్పదు ఏమమ్మా ప్రశ్నలు అడిగాను విశ్వరూపంలో విష్ణువుకి అమ్మాయి లెక్క పెట్టింది పదహారో పద్దెనిమిదో తలలు ఉన్నాయి కదా కాళ్ళు రెండే ఎందుకున్నాయి అని అడిగింది మీరు చెప్పండి సమాహం పదేళ్ల పిల్లలు అడిగింది కాబట్టి విశ్వరూపం అంటే అలా కాదు ఇది సినిమా విశ్వరూపం ఉంటారు దాన్ని ఇది అదే టీవీ విశ్వరూపం ఇది నాట్ లైక్ దాట్ అబ్బాయికి నేను ఏం చెప్పానంటే అమ్మా ఉంటే బొమ్మలో తలదంటే ఇటు పెడతాడు బొమ్మ వేసేవాడు కాళ్ళు ఎక్కడ పెడతాడు ఆలోచించి నువ్వే ఆలోచించు అంచేత రెండింటితో సరిపెట్టాడు ఇంకా దానికి కుదరక రెండింటితో సరిపెట్టాడు అసలు విశ్వరూపం ఐడియా అది కాదు భగవద్గీత పన్నెండో అధ్యాయం వచ్చు నోటుగా శ్లోకాలు కంటస్థం చేసింది నేను అన్నాను నువ్వు ఆ పన్నెండో అధ్యాయం బాగానే కంటస్థం చేశావు ఇంకొక శ్లోకం కూడా నేను చెప్తాను అది కంఠస్థం చేయమని చెప్పాను అది పదమూడో అధ్యాయంలో ఉంది అది చెప్పించాను ఏమిటది సర్వతఃిదిశిరో ముఖం సర్వత శ్రుతిలోకే సర్వమావృత్యష్టతి అని ఒక శ్లోకం ఆ పరమాత్మ ఆయనకి ఈ సృష్టిలో ఎన్ని చెవులు ఉన్నాయో అన్నీ ఆయన చెవులే నీ చెవులు నా చెవులు కుక్క చెవులు పిల్లి చెవులు అన్నీ ఆయన చెవులే అదే అర్థం అంతేగాని ఆయన పదహారు రోజులు ముప్పై రెండు చెవులు ఉన్నాయని అలా కాదమ్మా అన్ని చెవులు ఐదు చెవులే సర్వత పాణి పాదం మన చేతులు నీ చేతులు నా చేతులు ఆయన చేతులు ఆవిడ చేతులు అందరి చేతులు ఆయన చేతులే అందరి కాళ్ళు ఆయన కాళ్ళే అని ఇలా చెప్పారు అది దాని అర్థమ్మా ఉడికే అలా సినిమాల్లోనూ అక్కడ బొమ్మలు అలా వేస్తారు కానీ అభిప్రాయం మాత్రం ఇది ఏం చెప్పి సరే పాపం చిన్నపిల్ల ఏమర్థం అవుతుంది ఏదో అర్థమైంది ఏదో అర్థం చిన్నపిల్లలు యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ఆల్సో ఏదో తెలిసే ఉంటుంది పాపం వెళ్ళిపోయింది సో ఆ ఈశ్వరుడు అనే దాని పరిభాష క్లియర్గా ఉండాలి కాబట్టి ఈశ్వరుని ఎందు మనస్సును ఆవేశింపజేయంత అంటే ఏ ఈశ్వరుడు ఏ ఈశ్వరుని మీద ఆవేశింపజేస్తారు మనస్సు మీరు అది వర్కౌట్ అయ్యేట్లా చెప్పాలి అంటే మయి విశ్వరూపే ఇప్పుడు దీంట్లో ప్రిటెండ్ చేసేది లేదు దట్ ఈజ్ ద ట్రూత్ సో పక్షులు ఎగురుతోంటే అది ఈశ్వరుని యొక్క విభూతి పశువుల ఎందు పక్షుల యందు క్రిముల ఎందు కీటకముల ఎందు చెట్ల ఎందు ఆ చెట్ల మధ్యలో వీచే గాలి ఎందు నదీ రూపంగా ప్రవహించే నది ఎందు జన్మయందు ఓ శిశువు పుడతాడు ఇట్ ఈజ్ ఎన్వస్ ఈవెంట్ ఆ జన్మయందు మృత్యువులందు మృత్యువు ఇట్ ఈజ్ అని అమేజింగ్ ఈవెంట్ ఎందుకంటే అంతకు ముందు దాకా ఆ మనిషి చూస్తూ ఉంటాడు అమ్మా ఆ దక్షిణామృత స్తోత్రం శ్లోకం చదువు సార్ అన్నాడు ఒక ఆయన ఓ పెద్ద ఆయన అంటే ఆ కూతురు దక్షిణామృత స్తోత్రం చదువుతోంది సంతోషం పోయి పడుకో అన్నాడు ఆ అమ్మాయి వెళ్ళి పడుకుంది తెలవేపడానికి ఆయన లేడు ఆయన పోయాడు ఆవిడ కళ్ళ ముందు నిలుబుట్టింది లాస్ట్ మాటలు ఇది అన్నాడు తర్వాత ఎప్పుడు పోయాడో మాకు తెలియలేదు అని ఆవిడ అంటున్నామండి అక్కడే పడు ఉన్నాడు అంతకుముందు దక్షిణామృత స్తోత్రం అన్నవాడే ఇప్పుడు అక్కడ పడున్నాడు ఏమైపోయిందండి అక్కడికి ఇక్కడికి ఏం తేడా వచ్చిందని Amazing. How can you explain it? You cannot explain it. There is only one explanation. It is the vidhuti of Ishtara. Sada amuruta nuncha eva murukyushca sada satcha hamarjuna or juna murukyu nene amuruta mu nene murukyu nene sattu nene asattu nene So, even then, there is a vishwarupuni a vishwarupuni is ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు మనస్సును ఈశ్వరునియందు ప్రవేశపెట్టడానికి అభ్యంతరం ఏం లేదు ఆటంకము లేదు రిటెండ్ చేయనక్కర్లా మీరు తెలుసుకుంటే సరిపడుతుంది ఆలస్యం కూడా ఏం లేదు కానీ మాకు కంగారు లేదులేండి మేము తర్వాత సవకాశంగా తెలుసుకున్నామని మీరు అనుకుంటే మటుకో అదే ఆలస్యం నేను రిటైర్ అయిన తర్వాత తెలుసుకుందామంటారు కొంతమంది అంటే ఏమన్నా ఇంద్రియములు దేహము కాళ్ళు చేతులు బలంగా ఉన్నప్పుడు మీరు ఎలాగో తెలుసుకోరు రిటైర్ అయ్యాక ఇంకేం తెలుసుకుంటారండి అప్పుడు తెలుసుకోవడం ఏం గురుతుంది అలా పోస్ట్పోన్ చేయకూడదు అలా పోస్ట్పోన్ చేస్తే అది తెలివితేటలు అనిపించుకుంటుందా అనిపించకూడదు ఇప్పుడు వర్షం వస్తే గీత క్లాసుకి మానేస్తారు జన్మలు వస్తే గట్టిగా వర్షం పడితే భగవద్గీత క్లాసు మానేస్తారు మానేసి నన్ను అడుగుతారు స్వామీజీ మొన్న వర్షం పడింది కదా మీ క్లాస్ అయిందని ఆ అయిందండి బాగా ఫుల్గా అయింది మీకు అయితే నేనంటాను మీరు రైలు టికెట్ కొనుక్కున్నారనుకోండి వర్షం పడితే మానేస్తారా సినిమా టికెట్ కొనుక్కుని పెట్టుకున్నారనుకోండి వర్షం పడితే మానేస్తారా బాగుంటారు ఆవేళ వర్షం పడిందని మధ్య బ్రేక్ఫాస్ట్ మానేస్తారా మానేది సపోజ్ ఇంట్లో కట్టెలు అయిపోయే కట్టెల మీద పోయి ఉండకపోతే ఇంట్లో కట్టెలు అయిపోయే వర్షం కురుస్తోంది ఈ పొడి ఈ వేళ వర్షం కురుస్తోంది కట్టెలు లేవు వర్షంలో కట్టెలు అక్కడి నుంచి వస్తే కొన్ని ఈ పొటకి భోజనం మానేద్దాము మానేస్తారా మానేరు ఏం చేస్తారు ఓ గొడుగు ఓ ప్లాస్టిక్స్ అంతే పట్టుకుని మొత్తం ఊరంతా తిరిగి ఈ పొడి కట్టెలు ఏమో సంపాదించి అవసరమైతే వాసాన్నైనా కోసి వాసం పొడిగా ఉంటుంది కదా జల్లేదా కోసి నాలుగు ముక్కల కింద చేసి జాగ్రత్తగా వెలిగించి మంట పెట్టి దాని మీద కొండో గిన్నో పెట్టి వండుకుని ఏదో పప్పు పులుసో ఏదో చేసుకుని భోజకేస్తారు తప్ప మానేస్తారా మానే అంటే మన మనస్సు అంత గట్టిగా సంసారము నుండు ఉన్నది అవేషిత చేత సాసారంలో అంత బలంగా మనం ప్రవేశపెట్టాము భగవద్గీత క్లాసు వర్షం పడుతున్న పని ఇట్లా ఉందండి ఏవో చేరుకులు మొదలయ్యాయి పోలండి మళ్ళీ వరం వెళ్ళడం ఆయన అదే చెప్తూ ఉంటాడు ఆయనకేం కంగారు లేదు రామాయణం లాగా ఒక ఆయన రామాయణానికి వెళ్ళడానికి వెళ్ళాడు ఊళ్ళో ఏదో రామాయణం అవుతుందంటే వెళ్ళాడు వెళ్తే రాముడు అడవిలో అరంగకాండలలో రాముడు అడవిలో ఉన్నాడు ఇది స్వామీజీ పూజ స్వామీజీ ఇది ఆయన వెళ్ళి లేదా అనుకరిస్తూ ఆయన మూడు నెలలు ఏదో ఊరు వెళ్ళాడు ఊరు వెళ్ళొచ్చి మళ్ళీ రామాయణ గ్లాసుకు వచ్చాడు వచ్చి మళ్ళీ వెళ్ళాడు అప్పుడు ఆయన ఉండబట్టలేక ఏమన్నా పంతులు గారు నేను మూడు నెలల క్రితం వెళ్ళినప్పుడు రాముడు అడవిలోనే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇంకా అడవిలోనే ఉన్నాడు ఏమండి రాముడు ఇంటికి వెళ్ళడా ఏమీ అడిగాడు అంటే పంతులు గారు చెప్పారు ఇంకో రెండు మూడేళ్ళు అయితే కానీ అడవిలోనే ఉంటాడు ఈసారి మీరు ఆరు మాసాలు ఊరికి వెళ్ళొచ్చినా కూడా ఇంకా రాముడు అడవిలోనే ఉంటాడు ఇంకా సమస్య నో ప్రాబ్లం కాబట్టి భగవద్గీత క్లాసు మానేసినా ఇంకా ఏమీ మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదే ఉంటుంది కాబట్టి గీత క్లాసు మేఘాలు ఉంటే గీత క్లాసు బాగుంటుంది అంటే సంసారంలో మనం మనస్సుని చాలా గట్టిగా ప్రవేశపెట్టు ఇప్పుడు ఏం చేయాలి సంసారం నుంచి ఆ మనస్సును తీసేయాలి ఈశ్వరు నుండి ప్రవేశపెట్టాలి కొంతమంది చాలా కన్నింగ్ ఉంటాను అలా ఉంటారు మనం పనిచేద్దాం ఏభి హోతాహే ఓ భీ హోతాహే సంసారంలోనూ మనస్సు పెట్టుకుందాం ఈశ్వరుని మీద కూడా మనస్సు పెట్టుకున్నాం మనం తెనాల రామకృష్ణ కథ కూడా చెప్తాను మీకు ధనము కావాలా జ్ఞానము కావాలా అని సరస్వతీదేవి అడిగింది అడిగింది ఈ కథను ఇలాగే ఉంటాయి రెండు కప్పుల్లో రెండు పాలు ఏదో పెట్టుకుని అడిగి అలా ఎందుకు అడగడం మామూలుగా ధనం కావాలా జ్ఞానం కావాలా అని అడగచ్చు కదా అప్పుడు నువ్వు సెలెక్ట్ చేయి ఏమి సెలెక్ట్ చేస్తావు రెండు కప్పుల్లో ఇలా పెట్టి ధనం కావాలా జ్ఞానం కావాలా ఇది ధనం ఇది జ్ఞానం అంటే అది నన్ను చూడండి అని తీసుకుని అలాంటి చీటింగ్ కుదరదు అలాంటి కన్నింగ్నెస్ వర్కౌట్ కాదు కాబట్టి డోంట్ బీ కన్నింగ్ అబౌట్ ఇట్ బి ఫేత్ యువర్ సెల్ నాకు సంసారము వద్దు అనాలి లేకపోతే ఈ ఎక్నాలజ్ నాకు సంసారము వద్దు అనాలని ఉత్సాహమైతే ఉన్నది కానీ నేను అనలేకపోతున్నాను ఈ వెక్నాలజ్ కాబట్టి మయ్యావేషిత చేత ఎందుకు అనలేకపోతున్నారు ఈ విజయాన్ని ఎందుకు అనలేకపోతున్నారు అంటే ఇంకా బాధ్యతలు ఉన్నాయి ఏమిటి బాధ్యతలు బాధ్యతలు ఏమిటి చెప్పండి ఎందుకంటే ఇంత గీత చూస్తే ఈ మూలం జామం లెక్క తరచి చూచినా డ్యూటీలు ఉన్నాయి తప్ప బాధ్యతల గురించి అసలు గీతలో ఎక్కడ మాటే లేదు కర్తవ్య కర్మ కర్తవ్యము కార్యం కర్మ అంటూ ఇలాగా జ్యూటీ గురించి పొద్దు ఆయన చెప్పాడు మొదటి అధ్యాయం నుంచి పద్దెనిమిది అధ్యాయం లేక చెప్పాడు కానీ ఎక్కడ బరువు బాధ్యతలు ఉన్నాయి వాటిని మనం ఎలా ఆ మాటే ఎందుకంటే ఆయన విషంలో మనిషికి డ్యూటీస్ ఉంటాయి తప్ప బరూ బాధ్యతలు ఉండవు దానికి దృష్టాంతం మొక్క పాతాలి మొక్క పాతాలి మీ ఇంటి ముందు మొక్క పాతాలు మీరు మొక్క పాత్ర మున్సిపాలిటీ వాళ్ళు మొక్క ఇస్తారు దాని చుట్టూ కూడా వాళ్ళే ఇస్తారు మీరు పాత్ర దోచుకుని ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తారు మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది మొక్క పాతాలు మీరు పాతుతారు కంచె కడతారు ఇప్పుడు మొక్క పెరగడం మీ డ్యూటీ మీ బరువు బాధ్యతల్లోకి వస్తుందా రాదు కానీ పాతడం సరిగ్గా పాతాలి గొయ్య సరిగ్గా తీసి దాంట్లో కొంత ఏదైనా కొంత ఈ న్యాచురల్ ఆర్గానిక్ మాన్యూర్ లాంటిది ఏదైనా వేయగలిగితే కొంచెం ముందే దట్ ఈజ్ రైట్ టైం టు పుట్ ఇట్ వేసేసి తర్వాత ఆ మళ్ళీ మట్టి పోసేసి దాన్ని అలాగా ఒక రెండు రోజులు రుద్ధులు పెట్టేసి ఆ తర్వాత ఆ మొక్కను చక్కగా తీసుకొచ్చి దాంట్లో పాతేసి కంచి పెట్టేయాలి పెట్టేస్తే నవ్ యూ హ్యావ్ డన్ యువర్ డ్యూటీ ఇంక ఇప్పుడు ఏం చేయాలి మీరు లోపలికి కూర్చొని జపం చేయాలా లేకపోతే బయటకు వచ్చి దాన్ని చూస్తూ ఉండాలా ఏం చేయాలి మీరేమీ చేయక్కడ అది పెరగాలి సపోజ్ పెరిగితే ఏమిటి సంతోషం పెరగకపోతే ఏమిటి ఈశ్వరేచ్ఛ సమస్సిద్ధాపసిద్ధ దాంట్లో మీరు సమత్వాన్నే కలిగి ఉండాలి కానీ నేను పెట్టిన మొక్క పెరగలేదు వాడు పెట్టిన మొక్క పెరిగింది అని మళ్ళీ దానికి కారణం ఏమిటి అని అలాగా అసూయపడి అలా ఉండకూడదు తప్పది మనకు అర్థం ఏమైపోయింది ఇలా మాట్లాడతారు తప్ప గీతలో బరువు బాధ్యతలు అనేవేం మాట్లాడరు కాబట్టి మనిషికి బరువు బాధ్యతలు లేవు కానీ అజ్ఞానం చేత కల్పించుకుంటాడు పరీక్షకి రాసి కుర్రాడు బాగానే ఉంటాడు తల్లిదండ్రులు టెన్షన్లో ఉంటారు వాడికి మార్కులు వస్తాయో రాజు వాడు బాగానే ఉంటాడు వాడు మార్ సమబుద్ధితో ఉంటాడు కూడా డెబ్బై మార్కులు వచ్చాయంటే పొందండి మనకి ఎన్నొస్తాయి అనేది మనం సమత్వంతో స్వీకరించాలంటాడు వాడు వాడే ఎనీవే ఈ కథంతా ఎందుకు చెప్పానంటే బరువు బాధ్యతలు ఉన్నవి మనం పెట్టుకున్నవే ఉన్నది డ్యూటీయే కాబట్టి సంసారంలో మనము డ్యూటీ చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సంసారంలో మీరు వ్యవహరించే సందర్భంలో కూడా మనస్సు సంసారంలో ఉండదు ఈశ్వరుని పైన ఉంటుంది ఎందుకంటే ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేస్తున్నాం కనుక సో ఈ విధంగా ఒకవేళ ఏ కారణం నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి అనే భావన చేత మనసు ఈశ్వరునిపై లగ్నం అవుతలేదు సంసారం వైపేపోతుంది అని అనుకున్నట్లయితే ఆ బరువు బాధ్యతలు ఉన్నాయి అనే భావన ఏది కలదో దానిని ఎగ్జామిన్ చేయాలి దాన్ని పరిశీలించాలి ఓకే ఏమిటి బరువు బాధ్యతలు ఏమి బాధ్యతలు ఉన్నాయి నాకు దీంట్లో నా ప్రమేయమెంత నా కర్తవ్యం ఎంత నేను చేసిందంత చేయాల్సిందంత నేను ఏ విధంగా బా బరువు మోస్తున్నానో ఇదంతా కూడా పరిశీలించుకోవాలి పరిశీలించుకుంటే ఒక సంగతి స్పష్టమవుతుంది మనకి కర్తవ్యం ఉంటుంది తప్ప బరువు బాధ్యతలు ఉండవు అన్ని సందర్భాల్లోనూ కర్తవ్యమే ఉంటుంది బరువు బాధ్యతలు ఉండవు శ్రీకృష్ణుడు అదే చెప్పాడు కర్మ చేరా ఫలాన్ని నాకు సమర్పించు ఆ బరువు బాధ్యతలు నామే పారాయి బరువు బాధ్యత అంటే ఫలాన్ని పెట్టుకుంటుంది అది ఫలంతో కలిసి ఉంటుంది అవి నాకు వదిలిపెట్టేయి నీ కర్మం నుంచి రిలాక్స్ అవ్వయా రిలాక్స్ అవ్వడం నేర్చుకో ఒక ఆయన ఒంటి ప్రయాణం చేసుకున్నాడు ఒంటే ఒంటి ఆయనకు మూట కూడా ఒకటి ఉన్నాయి తోడు ఓ ఒకటి మూట ఉంటుంది మరి ప్రయాణంలో ఈ మూటని నెత్తిమీ పెట్టుకున్నాడు పెట్టుకుని వెళ్తున్నాడు ఎవరో అడిగారు ఎందుకంటే ఆ ఒంటే ముందు చిన్న అక్కడ ప్లేస్ ఉంటుందిగా మీరు కూర్చున్నటువంటి చిన్న ఒక ఆసనలాగా దాని మీద పెట్టుకోవాయా ఆయన ఎట్టి మీద పెట్టుకుంటావు ఎందుకని అడిగారు ఎందుకంటే ఈ ఒంటి మీదంటే ఇలా ఇలా ఉంటుంది అలా పైకి వెళ్ళినప్పుడల్లా మేడం నెప్పి పెడుతూ ఉంటుంది అంటే ఈయన అంటాడు ఒంటికి బరువు తగ్గించటం కోసం ఈ మూట నా నెట్టి మీద పెట్టుకుంటున్నాను తప్పు కదా ఆ విధంగా మనము రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి ఒంటి మీద కూర్చున్న తర్వాత మూటతో సహా ఇంకా మళ్ళీ ఆ బరువు మనం అదే అదే మోసినప్పుడు కూడా అదే మోస్తూ ఉంటుంది సో ఆ ఈ సంసారంలో బరువు బాధ్యతల్ని మోసేవాడు ఉన్నాడు పరివాడు వాడు మోస్తూనే ఉన్నాడు కానీ నేను మోస్తున్నాను అని అనుకుని వీడు బొద్ధుడైపోతాడు కాబట్టి ఈశ్వరునకు సమర్పించుట అనేది నేర్చుకోగలిగితే మనస్సుని ఈశ్వరునిపై ప్రవేశపెట్టుట సరళమైపోతుంది మంచిది సో అదేంటారాయన మగి విశ్వరూపే ఆవేశితం సమాహితం ప్రవేశితం చేత మనస్సు ఈశ్వరుని ఎందు అంటే విశ్వరూపుడైన ఈశ్వరుని వేశింపబడినది కాబట్టి ఆవేశించడం అంటే ఊరికే కంగారు పడకంలో ఊగిపోవడం అది కాదు అలా ఊగిపోయి అదే ఆవేశం అనుకున్నారు అదేదో అనుకున్నారు నో అలాంటివి ఏం గీతలో ఉండవు ఈ ఆవేశాలు కావేశాలు ఏమి ఉండవు ఉండవు ఆవేశిక చేత ఆవేశము అంటే పూనకము అని అనువాదం ఉంది అది కాదు ప్రవేశితం ప్రవేశ కాబట్టి ఈశ్వరుని ఎందుకు ప్రవేశపెట్టడం అంటే ఏంటి అని సమాహితం అంటే సంసారంలో ఇటు నటు ఇటు నటు అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది మనస్సు జంప్ చేస్తూ ఉంటుంది సంసారంలో అటువంటి మనస్సును సంసారం నుంచి వెనుకోక మరల్చి ఈశ్వరునిపై ఏకాగ్రము చేయుట సమాహితం అంటే ఏకాగ్రము చేయబడినది అది కష్టం కదా అంటే అయ్యా ఆ మాట రాబోతోంది దాంట్లో ఉండే కష్టం దానికి ఉంటుంది కానీ తేలిక కూడా ఎందుకని వడ్ల గింజలో బియ్యపు గింజ మీకు సామెత చెప్పాను కదా ఆ సామెతంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వేదాంతులకి మిథ్యలోనే సత్యం దాగి ఉంటుంది అక్కడే మిథ్య అక్కడే సత్యం మిథ్య ఎక్కడా సత్యం పైన స్వర్గంలోకంలోనో వైకుంఠంలోనో ఉంటుందనుకోకూడదు సత్యం పరం భీమహి అంటే ఇక్కడ ఇదంతా మిథ్యా జగత్తండి సత్యమేమో వైకుంఠంలో ఉంటుంది విమానం ఎక్కి వెళ్ళాలి ఐసార్ నహీ హై ఎందుకంటే మిథ్యా సత్యం డెఫినేషన్స్ అన్నీ కూడా చలా చెదరైపోతాయి మీరు అలా అర్థం చెప్తే నీడ ఇక్కడ ఉండి మనిషి స్వర్గంలో ఉంటాడా నీడ ఉన్న చోట్ల ఉండడు మనిషి నీడ అంతమైతేనే మనిషి ప్రారంభమైపోడు నెక్లెస్ ఇక్కడుండి బంగారం స్వర్గంలో ఉంటుందండి కెరటం ఇక్కడుండి సముద్రం స్వర్గంలో ఉంటుందా మాట్లాడదా అక్కడే ఉంటుంది కనుక కాబట్టి తేలికే కానీ కష్టం కూడా ఎందుకని మనస్సు సంసారాసక్తి కలిగి ఉన్నప్పుడు అక్కడే ఈశ్వరుడు ఉన్నా ఆ ఈశ్వరుణ్ణి మిస్ అయిపోతాడు కాబట్టి తేలిక కఠినం తత్వం తెలిస్తే తేలిక తెలియకపోతే ఏవో ఫిక్సేషన్స్ పెట్టుకుంటే కఠినం కాబట్టి తెలుసుకోవాలి తెలుసుకోవటంలో ఉంది రహస్యమంతే మయి ఆవేశిత సహా నాయందు ఆయుధముగా ప్రవేశపెట్టబడిన చిత్తముగలవారెవరో వారిని నేను తొందరగా ఉద్ధరిస్తాను మంచి శ్లోకమైంది మయ్యన ఆభత్స్ మయి బుద్ధిం నివేశయ నివసిషతి మయ్యే అత ఊర్ధ్వం సంశయవత ఎత ఏం తస్మాత్ అంటే మీరు ఆ చిత్తమును ఈశ్వరుని ఎందు ప్రవేశపడితే ఈశ్వరుడు చాలా తొందరగా ఆలస్యం లేకుండా ఈ మృత్యుయుక్తమైన సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తాడు కాబట్టి యత ఏవం అంటే అర్థం ఆ విధంగా మనస్సు చిత్తమును ప్రవేశపెడితే ఈశ్వరుడు ఉద్ధరిస్తాడు యతహా ఈ విధముగా ఉన్నది ఉన్నది తస్మాత్ అందువలన బికాస్ ఇట్ ఈస్ సో దే సో అత ఏమం తస్మాత్ అందువలన ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆ చెప్పిన వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి చిత్తమును ఈశ్వరుని మీందు ప్రవేశపెట్టాలి అంతే కదా చేయాలి చిత్తమును ఈశ్వరుని మీందు ప్రవేశపెట్టుట అంటే ఆ చిత్తమును రెండు విభాగాలు చేస్తున్నాడు శ్రీకృష్ణ చేసి ఈ చిత్తంలో ఇదొక భాగము ఇదొక రెండు భాగాలు ఉన్నాయి ఈ భాగము ఈశ్వరు నుండి ప్రవేశపెట్టు ప్రథమ భాగము మొదటి భాగము రెండో భాగాన్ని కూడా ఈశ్వరు నుండి ఏమైపోయింది మొత్తం చిత్తాన్ని ఈశ్వరు నుండి ప్రవేశపెట్టిందంటే అయింది కదా తేలిక ఉపాయాన్ని చెప్తున్నాడు ఆ రెండు భాగములు ఏమిటంటే మన బుద్ధి అంతఃకరణము చిత్తము అంటే అంతఃకరణము ఈ అంతఃకరణంలో రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనహ ఒక డిపార్ట్మెంటు బుద్ధి ఒక డిపార్ట్మెంట్ మనస్సు అంటే సంకల్ప వికల్ప రూపంగా ఉంటుంది అది ఒక లక్షణం రాండి తర్వాత ఇమోషనల్ మైండ్ అంటారు ఇమోషన్స్ని కలిగి ఉంటుంది అది మనస్సు బుద్ధి అంటే నిశ్చయాత్మకంగా ఉంటుంది అది బుద్ధి ఇప్పుడు కొన్ని చోట్ల మనం ఇలా చేస్తే బాగుంటుందా అలా చేసే బాగుంటుందా ఊరు వెళ్దామో వద్దా వెళ్తే బాగానే ఉంటుంది కొని వెళ్తాను కానీ ఎందుకు ఈ ఎండలో పడి వెళ్తామేమో వెళ్ళాలో వద్దు వెళ్తాను అంటే సంకల్పం వెళ్ళాలో వద్దు అంటే వికల్పం అలా ఉంటుంది మనస్సు దాన్ని మనస్సు అంటారు రెండు ఆర్లు ఎంత టూ ఎంత పన్నెండు అది బుద్ధి ఏమో పన్నెండు అవుతుందో అవుదో పదకొండున్నర అవుతుందేమో అలా ఉంటుందా ఎక్కడ బుద్ధి ఒకవేళ మీరు ఎక్కడం రాకపోయినా కూడా తప్పు చెప్పిన సందర్భంలో కూడా అదే అని అనుకుని చెప్తారు కదా రెండు ఆర్లు ఎంత అంటే పదమూడు అని చెప్పాడు అనుకోండి పదమూడు అని నిశ్చయించుకుని చెప్తాడు తప్పో ఒప్పో కాబట్టి నిశ్చయ రూపంగా ఉండేది బుద్ధి ఊగిసలాడేది మనస్సు ఒక అర్థం ఒక సందర్భం జ్ఞానము మీకు ఫిజిక్స్ వచ్చు లేకపోతే యాస్ట్రాలజీ వచ్చు లేకపోతే మరో సబ్జెక్టు వచ్చు ఇంగ్లీషు భాష వచ్చు తర్వాత కవిత్వం వచ్చు అదంతా బుద్ధి ఏమండి తర్వాత దయ కరుణ తాపం కోపం ఇవి కూడా ఉంటాయి కోపతాపాలు ప్రేమ ద్వేషము ఇవన్నీ ఇమోషన్స్ అది మనస్సు ఎంత బాగా డివైడ్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ మనస్సు మనకి అర్థమైంది కదా దీన్ని దేవుడి మీద ప్రవేశపెట్టాలి ఈ బుద్ధిని దేవుడి మీద ప్రవేశపెట్టాలి అయిపోయింది పని అయిపోయింది మీరు దేవుడి మీద ఆవేశత అంటే ప్రవేశత అయిపోయింది అంతే జాబ్జాం అదే చెప్తున్నాడు మయ్యేవ మన ఆధస్వ అంటే అర్థం ఏమిటి మనస్సు సంకల్ప వికల్పాత్మకము అని అనుకున్నాం కదా మీరు ఏం చేస్తారు సంకల్పాలన్నీ ఈశ్వరుడు గురించే చేయండి సరిపడే సంసార సంకల్పాలు విడిచిపెట్టేయండి సంసారం యొక్క సంకల్పాలు విడిచిపెట్టేయండి వద్దన్నేలు వేసుకొనే ఏదో సంసార సంకల్పం ఎందుకు చేస్తారు వద్దన్నేలు వేసుకొనే వాడు ఆవేళ అలా చేశారు కదా వాడిని ఫోన్ చేసి వాడిని దులిపేస్తాను నేను అనుకుంటున్నాను నా గురించి అని సంకల్పం చేసి ఫోన్ చేశారనుకోండి ఎందుకు అలాంటి సంకల్పం ఎందుకు చేస్తారు డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్ వాడు కూడా వాడి హృదయంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు వాడికి పరమేశ్వరుడు సుఖమును కలుగుదేవు కాక అని ఒక ఆశీర్వచనం ఆ డైరెక్షన్లో పడేసి మీరు విశ్రాంతిగా ఉండండి అంటే ఏమైంది ఆ సంకల్పం ఏమైంది ఈశ్వరుడు మీద పెట్టినట్టయింది కదా కాబట్టి ఈ విధంగా సంకల్పములనన్నిటినీ ఈశ్వరుని ఎందు ప్రవేశపెట్టు కష్టమే ఒక సంకల్పం ఉంటుంది దానికి ఈశ్వరుడితో సంబంధం ఏమీ ఉండదు అప్పుడు ఏం చేయాలి దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది ఉదాహరణకి ఉదాహరణ అంటే అక్కడ క్లబ్ ఉంది ఆ క్లబ్లో జాయిన్ అయితే చక్కగా వెళ్ళి రోజు ప్యాకెట్ ఆడుకోవచ్చు అని ఉంటుంది ఆ సంకల్పాన్ని ఏం చేయాలి టు డ్రాప్ ఇవ్ టు డ్రాప్ ఇ మరి ఎంతో కొంత త్యాగం లేకుండగా మీరు మీరు పరిచ్ఛన్నాన్ని త్యాగం చేయకుండా అనంతం ఎలా లభిస్తుంది అనంతము కదా లభించిది అనంతం ఈశ్వరుడు లభించాలి కానీ మనం త్యాగం చేయాలి ఎంతో కొంత ఏ త్యాగం చేయాలి పరిచ్ఛిన్నాన్ని త్యాగం చేయాలి అల్పాన్ని త్యాగం చేస్తే అనంతము దొరుకుని అల్పాన్ని త్యాగం చేయటానికి సిద్ధం కాకపోతే అనంతము దూరముగా నిండిపోవును అదే నచిరాత్ ఆ నచిరాత్ అదే కాబట్టి సంకల్పములను కేవల సంసార సంబంధి సంకల్పములను త్యాగము చేయవలను కేవల సంసార సంబంధి సంకల్పములు ఒకసారి నా క్లాసుకి ఒక సినిమా యాక్టర్ ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటారు అనుకోకుండా ఎప్పుడో క్లాసుకు వచ్చాడు నేను ఎక్కడో వైజాగ్లో క్లాస్ చెప్పినప్పుడు వచ్చాడు వచ్చి ఆయన కార్డు ఇచ్చాడు స్వామీజీ మీకు ఈ సినిమా యాక్టర్లని యాక్ట్రసెస్ని అందరినీ పరిచయం చేస్తాను ఆ సినిమా షూటింగ్ చేసేప్పుడు కూడా నేను షూటింగ్ ఏర్పాటు చేస్తాను మీరు ఈ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు వచ్చేసేయండి అని చెప్పేసి ఆ కార్డు నాకు ఇచ్చాను అంటే నేనున్నాను నేను మిమ్మల్ని భగవద్గీత ఆధ్యాత్మికతలో ప్రవేశపెట్టే ప్రయత్నంలో నేనుంటే నన్ను మీరు సంసారంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా అని మనస్సులో అనుకున్నాను అనుకున్నాగనండి తప్పకుండా వారు పాప ఆయన ఏదో ఆఫర్ చేశారంటే గుడ్ విల్తో ఆఫర్ చేశారు కానీ ఎందుకంటే ఏదో ఈ సినిమా ఈ షూటింగ్లు కొంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు అని తప్పేం కాదు చూసినా తప్పేం కాదు అసలు ఉంటే మాట వరుసగా అలా అంటున్నా కానీ చూసినా కూడా అదే తప్పేం కాదు అది కాబట్టి నేనేమనుకున్నాను మనకి రెండొద్దు రెండు సంబంధాలు వద్దు వాళ్ళు పెట్టుకుంటే పెట్టు మనకు లేదు మనం పెట్టుకోవద్దు ఏమిటి పొలిటీషియన్స్ సినిమా యాక్టర్స్ ఈ రెండు సంబంధాలు మనం పెట్టుకోవద్దు ఎందుకంటే పొలిటిక్స్ సినిమా యాక్టర్స్ సన్యాసిస్ ఇట్స్ ఏ డెడ్లీ కాంబినేషన్ ఇట్ వెరీ డేంజరస్ కాంబినేషన్ మనకు వద్దు మనకి పేరు వద్దు ప్రఖ్యాతి వద్దు ఇది వద్దు అది వద్దు ఏం వద్దు మనం ఇలా ఉండుకోదాం ఈ రెండు సంబంధాలు వద్దు మిగతా సంబంధాలు అన్నీ పెట్టుకున్నాం ఈ రెండు మానేసి కాబట్టి సంకల్పం వచ్చినప్పుడు దాన్ని పరిశీలించుకుని ఉడికే చిన్న దృష్టాంతంగానే చెప్పాను మరోలా అనుకోకండి సంకల్పం కలిగినప్పుడు ఇది చెయ్యాలా యూ హెవ్ టు గివ్ అప్ త్యాగం చేయాలి కాబట్టి గీత క్లాసుకు వచ్చిన వాడు గీత యొక్క రంగు వాడికి పట్టాలి కానీ వాడి సంసారపు రంగు మనకు పట్టకూడదు ఇప్పుడు ఈవేళ గీత క్లాస్కి రాదని రేపు పొద్దున్న వాడితో కలిసి మీరు పేకాటకి వెళ్ళారనుకోండి క్లబ్కి ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ లైక్ దాట్ వాడు క్లబ్ మానేసి గీత క్లాస్కి రావాలి తప్ప మనం క్లాసు మానేసి క్లబ్కి వెళ్ళకూడదు కాబట్టి సంకల్పములను త్యాగము చేయాల్సి ఉంటుంది సమాఫ్ ద మిగిలిన సంకల్పములకు ఆ డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈశ్వర సంబంధాన్ని జోడిస్తే సరిపడుతుంది ఆ సంబంధానికి ఆ డైరెక్షన్ ఇవ్వడం శంఖంలోకి వస్తే తీర్థం అవుతుంది కాబట్టి ఆ సంకల్పానికి ఈశ్వరుణ్ణి ముడిపెట్టేస్తే అది ఈశ్వర సంకల్పం అయిపోతుంది ఈశ్వరీయ సంకల్పం అయిపోతుంది కాబట్టి అన్ని సందర్భాలలోనూ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని గుర్తు సుఖంలో ఈశ్వరుని గుర్తు చేసుకో దుఃఖంలో ఈశ్వరుని గుర్తు చేసుకోలసగా ఉన్నప్పుడు ఈశ్వరుని గుర్తు చేసుకో కష్టంలో ఉన్నప్పుడు ఈశ్వరుని గుర్తు చేసుకో అనే ఆ ఆ సంకల్పమును ఈశ్వరుని ఎందు ప్రవేశపెట్టుము ఇక వికల్పాలు ఉంటాయి వికల్పం అంటే ఇటాట అని ఉంటుంది వికల్పం ఇటాట అని ఉన్నప్పుడు సంసారమా ఈశ్వరుడా అని వికల్పం అవుతుంది అల్టిమేట్గా ఇటాట అంటే సంసారమా ఈశ్వరుడా అని వికల్పం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలా గీత క్లాస్కి వెళ్ళాలా అనే వికల్పం వచ్చిందనుకోండి ది ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్ సినిమా వెళ్ళక్కర్లేదు గీత క్లాస్కే వెళ్ళాలి కొన్ని గీత క్లాస్ కాబట్టి కాబట్టి వికల్పము వికల్పము అంటే ఇటాట ఆ ఊగిసలాటను ఈశ్వర ఈశ్వరుని వైపుకు మొగ్గు సెటిల్ చేసేసుకు ఇప్పుడు ఒక పని ఇటు చేయాలా అటు చేయాలా ఇటు చేస్తే వెయ్యి రూపాయల లాభం వస్తుంది కానీ ఈశ్వర సంబంధం ఏమీ ఉండదు అటు చేస్తే వంద రూపాయలే లాభం వస్తుంది కానీ పనిలో పనిగా ఈశ్వరానుగ్రహం కూడా ఈశ్వరుని భాగ్యం కూడా లభిస్తుంది అని అప్పుడు ఇటాట ఇటు వద్దు వెయ్యి రూపాయలు మనకొద్దు వంద సరిపడుతుంది అని అటే చేస్తారు సో ఆ విధంగా వికల్పములను కూడా ఈశ్వరుని వైపు మళ్ళి చవలము అంటే మయ్య మయ్యేవ మన ఆధత్స్వ మనస్సును నాయందు కూుము ఆధత్స్వ ఆధానము చేయము ఆధానము చేయము అంటే నిలబెట్టుము గట్టిగా నిలబెట్టాలి గట్టిగా నిలబెట్టాలి ఇప్పుడు కొండ ఉందనుకోండి కొండలో నీళ్లు పోసి అక్కడ పెడితే అది ఊగుతుంది అలాగే ఉండకూడదు అప్పుడు కుదురు కుదురు వేసి అక్కడ పెట్టాలి అప్పుడు ఇంకా ఊగదు ద్రోఢంగా ఉంటుంది దాన్ని ఆధానము అంటారు ఒకప్పుడు తాడుపు కట్టి పెడతాం ఇటు పడిపోకుండా కాబట్టి గట్టిగా పెట్టాలి మయి మయ్యేవా ఏవా ఒకటి ఈశ్వరునియల్లు మాత్రమే నాయ ఏవా సర్వం వాక్యం సావధారణం మాత్రమే మనస్సును నిలుపుము ఈశ్వరుని ఎందు మనస్సును నిలిపి తీరుము అధత్స్వ ఏవా నిలిపి తీరవలేము ఇప్పుడు ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారనుకోండి ఈశ్వరుణ్ణి పూజిస్తూ సంసారమునందరి లాభాన్ని అపేక్షించి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారనుకోండి అది ఏమైందో తెలుసిన మీరు ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకుని కూడా మీ దృష్టి సంసారం పైకి పోయింది అది ఏమైంది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నదానికి పూర్తి తలకిందులైందా లేదా అది పూర్తి విరుద్ధమైంది మీరు సంసారంలో వ్యవహరించేప్పుడు కూడా మీ ఫోకస్ ఈశ్వరుని మీద ఉండాలి అని ఇక్కడ ఆయన చెప్తూ మనం ఏం చేస్తున్నాము దేవాలయానికి వెళ్ళి ఈశ్వరునితో వ్యవహరించేటప్పుడు కూడా ఫోకస్ సంసారం మీదే ఉన్నది అరే షాపులోనూ డబ్బు మీదే దృష్టి దేవుడి దగ్గర డబ్బు మీదే దృష్టి పెడితే అది సంసారం అయిపోలేదు షాపులో ఉన్నప్పుడు గల్లా పెట్టే డబ్బు చూసుకుంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు దేవుడా నా గల్లా పెట్టిన ఇట్లా చేయి అంటాడు ఇంకా ఎప్పుడూ గల్లా పెట్టే అయింది తప్ప దాంట్లో మీద మనస్సు ఎప్పుడు దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ది ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ కరప్టెడ్ ఫ్రమ్ ఫ్రమ్ అండర్నీ అలా ఉండకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరే దేవుడి మీదే ఉంటుంది మనస్సు సంసారంలోకి మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా దేవుడి మీద ఉండాలి మనస్సు అలా చేయాలి కానీ యూ హ్యావ్ టు స్పిరిచువలైజ్డ్ వరల్డ్ లైఫ్ అలా చేయాలి కానీ ద స్పిరిచువల్ లైఫ్ని వరల్డ్ కింద మార్చి పారేయడం అన్నది మెటీరియలైజ్ స్పిరిచువల్ మెటీరియలిజం అంటారు స్పిరిచువల్ మెటీరియలిజం అంటే పూజ దేవుడికి చేస్తూ ఉంటాడు డబ్బు డబ్బు అంటూ ఉంటాడు వాడు మెటీరియలిస్ట్ ఓన్లీ స్పిరిచువల్ మెటీరియలిజం అలా ఉండకూడదు ఇది చాలా మంచి శ్లోకం గట్టి శ్లోకం ఇది మళ్ళీ శనివారం ఉన్నాడు దీన్ని పరిశీలిద్దాము ఓం పూర్ణ మధస్పూర్ణ మిదం పూర్ణ